మతంగ పర్వతమాడ మాల్యవంతమునీడ అతిశ ఇల్లిన పెద్ద హనుమంతుడితడా ఈతడా రాముని బంటు ఈతడా వాయుసుతుడు ఆత బలాజ్యుడందురాతడితడా సీతను వెదకి వచ్చి చెప్పిన లంకలోని రాక్షస వైరీతడా అంజనాసుతుడితడా అక్షమర్దనుడితడా సంజీవని కొండ తెచ్చేసారి భంజించే కాలనేమిని పంతముననితడా రంజిత ప్రతాప కపిరాజసడితడా చిరజీవి ఈతడా జితేంద్రియుడితడా సురల కుపకారపు చుట్టమీతడా నిరతి శ్రీవేంకటాద్రిని విజయనగరములో నరిది పరములిచ్చి నందరికి నితడా